సహ నో భున సహ వీర్యం కరవాహై తేజస్వినీతమస్తు మావిషావహై ఓ శాంతిశాంతిశాంతి ज्ञान परे न विद्यते विद्य चिदानंदक दीप्यते स्वये हिंटे आिपुटी भेदमु ज्ञाता ज्ञानमू ज्ञेय ఈ మూడు కూడా ఆత్మని పరవస్తుని న విద్యతే అంటే ఎందుకు మూడు ఉండట్లేదు అక్కడ అని అంటే మూడు కూడా వృత్తులే చూస్తున్నాను నేను అది ఒక వృత్తి వాడు లేచాడు ఇప్పుడు చూడబడే వస్తువు అది కూడా లోపల ఆబ్జెక్ట్ ఆఫ్ థాట్ అందుకని ఇంగ్లీష్లో ఏమంటారంటే మూడు ఏంటనంటే ఆబ్జెక్ట్ ఆఫ్ థాట్ స్వామీజీ అంటే నేను ఒక చూడబడే ఒక వస్తు అక్కడ కళ్ళు మూసుకున్నప్పుడు ఇగో ఈ పరిపూర్ణానంద స్వామిని మీరు కళ్ళు మూసుకొని చూశారనుకోండి ఈ రూపం ఏదైతే ఉందో మీ మనస్సులో ఏదైతే కనిపిస్తుందో ఆ రూపం అదేంటి చూడబడే వస్తు అంతే కదా చూడబడే వస్తు అందుకనే అది మీ చేతి చూడబడే వస్తువు కనుక అది మనస్సులో మీరు క్రియేట్ అయింది అక్కడ ఆ స్వామి మీ ఇష్టం వచ్చినట్టు ఉంటాడు అక్కడ మీ మనస్సులో నేను కనుక కనిపించాను అని అంటే ఇంకా అది మీ చేతిలో ఉంది మీరు ఆయన కాళ్ళు ముట్టుకోవచ్చు బొగ్గగిల్లొచ్చు లాగిపెట్టే ఒకటి కొట్టచ్చు మీ ఇష్టం ఎందుకని ఎందుకు చెప్పుకొని చూద్దాం ఎందుకు చెప్పండి మనస్సు అది మీది మీ సొత్తుది ఇక్కడ నన్ను మీరు ముట్టుకుందానికి లేదు నాతో ఇంకో రకంగా ప్రవర్తించడానికి లేదు రూడ్గా మీరు ప్రవర్తించడానికి లేదు కొట్టడానికి లేదు గెలడానికి లేదు పాదాలు ముట్టుకుందానికి లేదు ఏమీ లేదు ఇక్కడి ఐఆమ్ నాట్ కనెక్టెడ్ టు యూ ఐఆమ్ నాట్ రిలేటెడ్ టు యూ కానీ మీ మనస్సులో కనిపిస్తున్నాడే పరిపూర్ణానంద వాడి మీద సర్వ హక్కులు రచయితవే అది కూడా రచించుకున్నాడు కదా అది కూడా ఒక రచన అంతే కదా సర్వహక్కులు రచయితవే అక్కడ ఇప్పుడు మీరు దాన్ని ఏమైనా చేయొచ్చు అంటే దాన్ని ఏమంటారంటే వేదాంత చింతనలో దట్ ఈస్ నథింగ్ బట్ మియర్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ థాట్ అంటే మీ లోపల మనస్సులో ఒక సంకల్పమే పరిపూర్ణానంద ఆ రూపం ఏదైతే ఉందో అదొక సంకల్పం అదొక వృత్తి కదా అదొక భావన ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు అని అంటే జ్ఞేయ వస్తువు అని అంటున్నారు అంటే తెలుసుకోబడే వస్తు తెలియబడే వస్తు పరిపూర్ణానంద రూపం అది ఇప్పుడు ఆ రూపాన్ని మీరు ఇప్పుడు లోపల కూర్చుని ఆస్వాదిస్తున్నారు చూస్తున్నారు ఆ చూసేవాడెవరు నేను అది కూడా మనసే ఎలాగా సబ్జెక్ట్ ఆఫ్ థాట్ అది ఈ వృత్తులన్నిటికీ కూడా మూల వృత్తి అర్థమైందా అయితే దీనికి దానికి తేడా ఏంటంటే అంటే సబ్జెక్ట్ ఆఫ్ థాట్ రిమైన్స్ బట్ ఆబ్జెక్ట్ ఆఫ్ థాట్స్ విల్ బీ చేంజింగ్ అంటే థాట్స్ మారుతాయా థాట్ ఉంటుంది కానీ ఆబ్జెక్ట్స్ మారిపోతుంటాయి ఇప్పుడు పరిపూర్ణానంద మారిపోతాడు గులాబీ పువ్వు మారిపోతుంది ఏనుగు మారిపోతుంది గోదావరి మారిపోతుంది ఇలాగా వస్తువులు మారిపోతాయి కానీ వస్తువులు ఆశ్రయించి ఉన్నటువంటి వృత్తి ఏదైతే ఉందో అది మారదు ఆ మనస్సు ఇప్పుడు పాలు పోసారు పాలు మరిగించారు పాలు పని అయిపోయింది అనుకోండి చిన్న పాత్రలో పోసేసి దాన్ని క్లీన్ చేసి దాంట్లో ఏదో కూర తీశారు దాన్ని మళ్ళీ వాడుకున్నారు అయిపోయింది బాగా చూడండి దాంట్లో ఇప్పుడు ఏంటంటే బియ్యం పోసి కడుగునీళ్లు పెట్టి పెట్టారు మళ్ళీ ఎసరికేస్తారు అది గిన్నె ఖాళీ అయిపోయింది దాంట్లో కూరగాయలు అన్ని వేసి ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే ఇన్ని పదార్థాలు మారిపోయాయి కానీ పాత్ర మారదుగా అదే కదా అలాగనే ఇక్కడ వస్తువులు మారిపోతున్నాయి మనస్సులో కానీ వస్తువులు ఆశ్రయించున్నటువంటి వృత్తి మారదు అలాగనే నేను చూస్తున్నాను కదా వీటన్నిటినీ జ్ఞాత నేను అలానే ఉంటాను పరిపూర్ణానందం వచ్చి వెళ్ళిపోతాడు గులాబీ పువ్వు వచ్చి వెళ్ళిపోతుంది ఒక నది వచ్చి వెళ్ళిపోతుంది ఒక ఏనుగనే వస్తువు వస్తుంది వెళ్ళిపోతుంది ఇలా ప్రకృతిలో సమస్త వస్తువులు కూడా మనస్సులో రచించుకున్నవన్నీ అలా మారిపోతూ ఉంటాయి కానీ చూసే నేను మటుకు జ్ఞాత మటుకు మారడు కాబట్టి ఇప్పుడు జ్ఞాత జ్ఞేయం ఇప్పుడు వీళ్ళిద్దరినీ కలిపేది ఏమిటి తెలుసా జ్ఞానం అంటే నోయింగ్ అది కూడా ఏంటండి అది కూడా ఒక వృత్తే అది కూడా ఒక మనస్సే తెలియబడేది మనస్సే తెలుసుకునేవాడు మనస్సే తెలుసుకునేటువంటి క్రియ కూడా మనస్సే నోయింగ్ అంటే అర్థం ఏంటని అంటే దట్ విచ్ కనెక్ట్స్ ద నోవర్ అండ్ ది నోన్ దట్స్ ఇట్ జ్ఞాతని జ్ఞేయాన్ని అనుసంధానం చేసేదే జ్ఞానం కాబట్టి జ్ఞాత నేను నేను నేను అనేవాడు వాడు ఒక వృత్తి ఏమిటి నేను తెలుసుకున్నాను స్వామీజీ చూడండి నేను దీన్ని తెలుసుకున్నానండి నాకు తెలిసిందండి ఇది అంటాడు కాబట్టి ఆ ఎవడైతే నాకు తెలిసింది నేను తెలుసుకున్నాను అంటున్నాడో జ్ఞాత జ్ఞేయం ఒక వస్తు అది కూడా వృత్తి అలాగనే జ్ఞానం అది కూడా వృత్తి కాబట్టి ఇక్కడ జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేద పరేనాత్మని నా పరే ఆత్మని నా విద్యతే ఆత్మ చైతన్యంలో ఈ మూడు లేవు ఈ మూడు మనసు యొక్క వికల్పాలే కానీ మూడు లేవు ఆ మూడు కనుక ఉండి ఉంటే రాత్రి నిద్రలో ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏ రకమైన ఆనందాన్ని పొందావు అక్కడ ఎందుకు ఏమీ లేదు అన్నీ చెప్పగలం మనం ఆ త్రిపుటి భేదం పడిపోయింది కనుకనే ఏకత్వం ఏకమైంది కనుకనే అక్కడ అద్వయస్థితి ద్వైతం లేదు నిద్రలో ఉందా రెండవది ఉందా నిద్రలో లేదు అసలు రెండవ తలంపే లేదు సరే ఒక తలంపైనా ఉంది అసలు తలంపే లేదు ఏ తలంపు లేదు ఏమంటే ఏ తలంపు లేకుండా ఎలా ఉన్నామండి అదే నిద్ర అంటే తలంపులు దేని స్వభావం మనస్సుది ఆ మనస్సు పడిపోయింది కాబట్టి తలంపులు లేవు చూడండి అక్కడ జ్ఞాత జ్ఞేయం ఇన్ని భేదాలు ఉన్నాయా నిద్రలో లేదు నవిద్యతే కాబట్టి ఇక్కడ అక్కడ ఎలా ఉంది చిదానందైక రూపత్వాత్ దీప్యతే స్వయమేవహి వహీ చిదానందైక రూపత్వాత్ అది సచ్చిదానంద స్వరూపమై నిత్య ప్రకాశమై ప్రకాశిస్తుంది అందుకని స్వయం ప్రకాశమై ప్రకాశిస్తుంది కనుక భాసమానమై ఉంది కనుక వెలుగొందుతుంది కనుక దానికి ఏ రకమైనటువంటి అజ్ఞాన దోషం లేదు అజ్ఞానం ఎక్కడుంది ఉదయం లేచిన వాడి దగ్గర ఉంది ఎవడైతే లేస్తున్నాడో వాడికి అజ్ఞానం కాబట్టి లేచిన వాడిక ఇక్కడ గురు శాస్త్రం అందుకని నిద్రపోయేవాడికి శాస్త్రం చెవుటవాడికి శంఖం ఊదినట్లే వాడికి గురువు కూడా పనిలేదు ఆ నిద్రలో గురువు శాస్త్రము సాధన ఆత్మ ఈ పదాలు శబ్దాలన్నీ కూడా వేస్ట్ ఎందుకని వీటన్నిటిని గ్రహించేది లేదు ఇంట్లో ఎవరు లేరు గుర్తించండి తాళ లేస్తుంది ఆ ఇంటిని ఇలా బాధూ ఉన్నారనుకోండి గంట బాదిన రెండు గంటలు బాదిన ఐదు గంటల బాదిన ఐదేళ్లు బాదిన ప్రయోజనం ఏమైనా ఉంటుందే అంతే ఇది కూడా ఎవరు లేకుండా తాళాలేసిపోయినటువంటి ఇళ్ళే అవుతుంది కాబట్టి ఇక్కడ శాస్త్రము గురువు సాధన ఇవేవి ఆ నిద్రలో తాళాలేసిపోయినటువంటి ఇళ్ళు కాబట్టి ఇంకా అందుకనే నిద్ర అనేది ఒక ఉపమానంగా వాడుకోవాలి మనం అర్థమైందే ఆ మహానిద్ర అది గాఢ నిద్ర అది నిర్వాణ స్థితి ఒక రకంగా ఏమీ లేకుండా ఏకమైనటువంటి సచ్చిదానంద ఆత్మస్వరూపాన్ని మనం ఊహించుకునేదానికి అంటే ఇన్ఫ్లెన్స్ ఉంది ఎస్ ఈ ప్రపంచం లేదు అక్కడ నేననేవాడు లేడు దేహం లేదు ఇంద్రియాలు లేవు ప్రాణం లేదు మనస్సు లేదు బుద్ధి లేదు అన్నీ ఉన్నాయి నాకు సంబంధం లేదు ఎన్నుంటే నాకేంటి నేను లేనప్పుడు కానీ నేను అనేవాడు లేకపోయినా తాను తానుగా ప్రకాశం అవుతుంది అక్కడేదో ఒక తత్వం ఉంది ఉందా లేదా ఆ తత్వం ఎలా ఉందండి ఆనందంగా ఉందండి దాన్నే చిదానంద ఆత్మ కాబట్టి ఇప్పుడు దాన్ని గుర్తించడానికి నిద్రని ఉపమానంగా మనం మేలుకున్నప్పుడు వాడుకోవాలి కానీ ఏమండి ఆ నిద్రలోనే దాన్ని పట్టుకుందామండి ప్రయత్నం చేయకండి ఎందుకు ఉప్పు బొమ్మ సముద్రానికి వెళ్ళి అనుకుందట నేను ఈ సముద్రం యొక్క లోతు కనుక్కొని దీని మూలం కనుక్కుంటాను అని ఒక ఉప్పు బొమ్మ ఉప్పు బొమ్మ మంచి ఉప్పు బొమ్మ ఒక ఐదు కిలోలు ఉప్పుతో తయారు చేశారు ఆ బొమ్మని ఆ బొమ్మ నడుచుకుంటూ వెళ్ళిందట ఏమవుతుంది అహ్ అలా తగిలి లోపలికి వెళ్ళి ఒక పదడుగులు ఐదు అడుగులు వేసే ఎందుకని ఆ ఉప్పుదేనిది దానిదే అలాగని నేను అనేవాడు కూడా నేను ఎలాగన్నా సరేనండి ఆ నిద్రలో ఆత్మను పట్టుకుంటానని వెళ్ళాడు అనుకోండి రిగిపోతాడు అక్కడ వాడి వాడికి ఉండదు ఉనికి ఉండదు అక్కడ వాడు సముద్రాన్ని వదిలి ఉన్నంత వరకే వాడు ఉనికి అలాగే చూస్తుంటాడు వాడు నేను నేను నేను అంటుంటాడు ఒక్కసారి తన స్వరూపం దగ్గరికి వెళ్ళాడా దాన్ని గుర్తిద్దాం మూలానికని వెళ్ళాడా దాంతో ఏకహా ఏకమైపోతాడు ఇంకా దానికంటే అన్యం కాదు ఎందుకని తన స్వరూపమే అది కదా అలాగని ఇక్కడ కూడా సరేనండి దీన్ని ఈ స్థితిని ఎలా స్థాపించుకోవాలంటే ఎలా చేయాలి మేలుకున్నప్పుడు ఏ సాధన చేయాలి ఇక్కడ అంటారు ఏమాత్మధ్యాన మథనే సత ఉగతి సర్వా జ్ఞానేం దహేద్ అరణి అరణి అంటే ఇక్కడ ఒక యజ్ఞం చేయమంటున్నారు ఒక పెద్ద యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తారు అనంటే అరణి క్రియ అరణి అంటే అగ్నిమథనం అని అంటారు అగ్నిమనం అంటే అగ్నిని చిలుకుతారు ఆ అగ్నిని చిలుకేటప్పుడు అగ్ని సూక్తం చెబుతూ జాతవేదసే సూక్తం చెబుతూ అగ్నిని మథనం చేస్తారు ఆ మథనం చేసేటప్పుడు ఏం చేస్తారంటే కింద ఒక ఇలా అరణి ఉంటుంది అరణి అంటే తెలుసు కదా చెక్క పెద్ద చెక్క ఇలా ఉంటుంది దానికి ఒక కర్ర ఇలా ఉంటుంది మధ్యలో కవ్వంలాగా దానికి ఇలా రౌండ్గా ఉంటుంది నానికి తాడు చూడతాడు తాడు చుట్టి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన రెండు కాళ్లతో ఆ కింద దాన్ని గట్టిగా పట్టుకుంటాడు ఆ చేతులతో తాడు పట్టుకుంటాడు ఈ కవ్వం లాగుండేటువంటి కర్ర పైన ఇలా బోలించి ఉంటుంది దాన్ని నొక్కి పెడతాడు నొక్కి పెట్టి ఇంకొక మూడో వ్యక్తి ఏం చేస్తాడు రెండో వాడు దాన్ని నొక్కి పట్టుకుంటాడు వీడు రెండు కాళ్లతో కింద దాన్ని పట్టుకుని గట్టిగా చేతితోటి ఇలా చిలుకుతాడు ఈ రాపిడికి ఏమవుతుందని అంటే అక్కడ చిన్న నిప్పురవ వస్తుంది ఆ నిప్పురవ బయలుదేరినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అక్కడ కొబ్బరి పీచి పెడతారు పెట్టినప్పుడు అది అంటుకుంటుంది అది అంటుకోగానే వెంటనే కర్పూరం పెడతారు వెంటనే చిన్న చిన్న చిదుగులు పెడతారు అవన్నీ అంటుకుంటాయి అక్కడి నుంచి ఇంకా పీచు గీచు పెట్టి ఒక పాత్రలో వేసి అక్కడి దేవుడికి చూపిస్తారు చూపించి పట్టుకొచ్చి హోమగుండంలో పెడతారు ఇంకక్కడి నుంచి ఇంకా మొదలెట్టేస్తుంది ఇంకా దేవతలందరికీ ఆహుతులు అయిపోతుంటాయి ప్రకృతిలో మీరు ఎన్ని కర్రలు ఉంటే కొట్టి పట్టుకొచ్చి వేస్తూ ఉంటే కాల్చేస్తూ ఉంటుంది దాని పేరేంటి అనలహా ఆ అగ్నికి పేరేంటి అనలహా చూడండి అగ్ని ఎంత గొప్ప పనిచేసింది చూడండి అది పుట్టింది ఎందులో పుట్టింది చిన్న రేణు చిన్న కణంలా పుట్టింది ఈ రోజు సమస్తాన్ని దహించేస్తుంది దానిలోకి వచ్చి పడ్డ ప్రతిదాన్ని దహించేస్తుంది అలాగనే ఒక ఆత్మవేత్త అయినటువంటి స్థితికి చేరుకున్నటువంటి వ్యక్తి సమస్త ప్రకృతిని ఏదైతే తనలో తన దగ్గరకు వస్తున్న దన్నింటినీ వాడు దహించేస్తుంటాడు వాడిని ఏదో సామాన్య మనిషిలా చూ చూసుకోకండి సామాన్యుడు కాదు ఆత్మవేత్త వాడు మహా అగ్నిస్వరూపం అది తామగ్నివర్ణం తపసా జ్వలంతీం వైరోచనీ కర్మఫలే సుజుష్టాం అగ్ని ఆ అగ్ని దగ్గరికి ఏది వస్తే ఏదేది అగ్ని దగ్గరికి వస్తే వాడన్నిటిని దహిస్తుంది సరే వస్తే దహిస్తుందా ఒకవేళ అగ్నికి కనుక గాలి తోడైంది వీడు పాకుతుంటాడు ఇంకా పాకి ఎక్కడెక్కడ దేనిని దహించగలడో మొత్తం అన్నిటినీ పాకేస్తుంటాడు దహించేస్తుంటాడు ఇనుముని కూడా కాల్చేస్తాడండి ఇనుములో కూడా ప్రవేశిస్తుంది ఇది దాంట్లో కాష్టంలోనే కాదు పాషాణంలోకి కూడా వెళ్ళిపోతుంది ఇనుములోకి కూడా వెళ్ళిపోతుంది కరిగించి పాడేస్తాడు మొత్తం ప్రకృతిని అంతా కూడా దహించేస్తాడు వాడు అసలు వాడి జన్మమేంటి ఎంతది ఇంతే అలాగని ఇక్కడ కూడా ఏవం ఆత్మా అరణో ధ్యానమతనే సతం కృతే ఆత్మ అరణీం కృత్వా ఆత్మానం అరణీం కృత్వా ప్రణవం చ ఉత్తరారిణీం ఇప్పుడు ఇక్కడ మనం ఒక యజ్ఞం చేస్తున్నాం ఏమిటా యజ్ఞం అది కర్మయజ్ఞం ఇందాక మనం చెప్పుకునేది ఆ అరణి పైన పెట్టి చిలికి నిప్పు తీసి ఇప్పుడు ఇక్కడ జ్ఞాన యజ్ఞం చేస్తున్నాం ఈ జ్ఞాన యజ్ఞానికి కూడా నిప్పు పుట్టించాలి కదా అరణిలు రెండు కావాలి కదా కిందది పైది ఏమిటండి ఆత్మానమరణిం కృత్వా ఇక్కడ ఏంటంటే ఆ నేను నేను నేను నేను అంటున్నాడే వాణ్ణి అరణిగా చేసుకో ఆ మనస్సు బుద్ధిని సరే ఈ ఈ కవ్వ ఉంది పొడుగ్గా ఉంటాడు వాడెవడు నేను కింద అరణి ఏంటి మనోబుద్ధులు పైన అరణి ఏంటి ప్రణవం చ ఉత్తరారిణీం ఉత్తరం అంటే పైనటువంటి అరణి ఏంటంటే అది ప్రణవం ఏంటి ఓం అసలు ప్రణవము నిర్గుణం సగుణం కాదు ప్రణవం నిర్గుణం సగుణం కాదు కనుకనే ఏ దేవుడికైనా ముందు పెడతారు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం గమ్ గణేశాయ నమ కాబట్టి ప్రణవం నిర్గుణమది చూడండి ప్రణవాన్ని ఇక్కడ అనుసంధానం చేయమంటున్నారు ఆత్మానమరణీం కృత్వా అక్కడ ఆత్మానం అంటే మనోబుద్ధులు అక్కడ మధ్యలో కవం ఏంటి అహం అహం అనేటువంటి ఆ స్తంభం అసలు వాడే మూలం అన్నిటికీ కేంద్రం చూడండి సమస్త ప్రకృతికి ఈరోజు ఈ రోజు నేను ఇలా ఉన్నాను అని అంటే అసలు ఏమిటి అసలు ఇంత ఇదంతా జరుగుతుందనంటే ఇంత వ్యాపారం ఇంత సంసారం ఇంత వ్యవహారం జరుగుతుందని అంటే ఎవరిని బేస్ చేసుకొని జరుగుతుంది నేను వాడికి వాడిని మూలంగా చేసుకుని మొత్తం వ్యాపారాలు మొత్తం వ్యవహారం జరుగుతుంది అందుకని వాడే ఈ కర్ర వాడు దేనికి దేనికి కర్ర అయ్యాడు మనోబుద్ధులకి కింద ప్రణవము సరే ఇప్పుడు ఏం చేయాలండి ఏవం ఆత్మ ఆత్మా ధ్యాన మథనే సతతం కృతే ఇది నిరంతరం సతతం చేసి ఆపేయకూడదు చెయ్యాలట అలా చిలకాలి ధ్యానమే ఈరోజు వినేసాం బా ముప్పయో తారీఖు తోట అయిపోతుంది నేను ఇంకా ఆపేద్దాం నో కొద్దిగా తిప్పేపా చేతులు అసలు నిజంగా ఆ తాడు పట్టుకుని తిప్పుతూ ఉంటారు ఆపకూడదు ఆపకుండా తిప్పి తిప్పి తిప్పి తిప్పి తిప్పి చేతులు నొప్పైనా ఆ రాపిడి తోటే నిప్పు కణం బయటపడుతుంది చేతులు నొప్పి ఆ నిప్పు కణం పుట్టే క్షణంలో ఆపేమనుకోండి మళ్ళీ ముందు నుంచి తిప్పడమే మళ్ళీ చల్లారిపోతుంది అది ఇంకా అందుకని ఇంకా ఆ పట్టు అందుకనే ఆ అరణి ప్రక్రియ చేస్తారే అగ్నిమతను వాడు చాలా బలిష్ఠుణ్ణి పెడతారండి వాడికి సపరేట్గా వరుణిచ్చి పెడతారు ఎందుకంటే వాడు ఆపడానికి లేదు ఆ నిప్పు పుట్టేదాకా అసలు ఆపకూడదు ఆ ప్రక్రియ అలాగని ఇక్కడ కూడా ఏవం ఆత్మరణవు ధ్యానమతనే సతం కృతే అయితే ఇక్కడ ప్రణవాన్ని ఉత్తరారణిగా చేశారు అహం అనేటువంటి వాణ్ణి కర్రగా పెట్టారు కవ్వంలా ఏంటి మనోబుద్ధులు ఇప్పుడు దీన్ని పెట్టి చిలుగుతున్నారు చిలిగితే ఏమైంది తెలుసండి చూడండి ప్రణవం అంటే ఏంటనంటే ఆ ఊ ఇప్పుడు అకార ఉకార మకారము అదే ప్రణవం ఆ అంటే విచ్చుకున్నది ఊ అంటే స్థితి అంటే లయము చూడండి నేను వాళ్ళు లేచాడు అకారం అందుకని ఉదయం ఆహా ఇంకా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అనుకుంటే జీవిస్తాడు ఇంకా రాత్రి పడుకుని అనుకోండి అకార ఉకార మకార లేచాడు స్థితి పొందాడు పడిపోయాడు లయమైపోయాడు వాడు పడిన తర్వాత అది ఓంకారం కాదండి ఓంకారం అంటుంది అకార ఉత్పత్తి ఓంకారం కాదు ఉకార స్థితిని సూచించే ఉకారం ఓంకారం కాదు లయాన్ని సూచించే మకారం ఓంకారం కాదు ఈ మూడు కూడా ఎందులో పడిపోతుందో అదే ప్రణవ స్వరూపము ఈ మూడు ఎందులో పడిపోతుందండి ఇప్పుడు ఒక్క మాట మీకు చూపిస్తానండి ఎందులో పడిపోతుందో ఓ వినండి నేను ఓ అన్నాను ఆ ఓంకారం ఎందులో పడిపోయింది ఎందులో పడిపోయింది నిశ్శబ్దం శబ్దం లేదు చూడండి ఈ సృష్టి కూడా మొట్టమొదట శబ్దంతో ప్రారంభమైంది ఈ సృష్టి నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే ఆ నిశ్శబ్దమే బ్రహ్మ అంటే ఏ వికల్పం లేదు ఏ చలనం లేదు ఏ సగుణాలు లేవు ఏ గుణాలు లేవు ఏ క్రియలు లేవు ఏ జాతి గుణక్రియా సంబంధాలు లేవు సకల సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమైంది శబ్దము కాంతి ఇది రెండే సౌండ్ అండ్ లైట్ ఈ సృష్టికి కారణం ఈ సృష్టికి కారణం ఏంటి సౌండ్ లైట్ కాదా సైంటిస్టులను అడగండి చెప్తారు శబ్దము కాంతి ఇవి రెండే ఇంకేం లేదు ఇంకా మీరు మీకు ఎలా తెలియాలి మీరు కనుక ఫ్లైట్ తీసుకుని పైకి పైకి పైకి పైకి పైకి పైకి పైకి పైకి పైకి పైకి పైకి వెళ్లే కొద్దీ ఇంకా అసలే రూపాలు కనపడవు హోరు పెద్ద హోరు శబ్దం ఉంటుంది అక్కడ ఓంకారం ఓంకారం మహా మహాశక్తి మహాశబ్దం అది మహాశబ్దం అక్కడ మహాహోరు అక్కడ ప్రకాశం ఉంటుంది లైట్ ఉంటుంది అంతే అవి రెండే ఇంకేమీ లేదు మధ్యలోనే ఈ రూపాలన్నీ ఈ నామరూపాలనే మధ్యలో మళ్ళీ ఇంకా కిందకి తవ్వుకుంటూ తవ్వుకుంటూ తవ్వుకుంటూ తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోండి శబ్దం హోరు ఊహోరు అర్థమైందే కాబట్టి కిందకి వెళ్ళినా శబ్దమే పైకి వెళ్ళినా శబ్దమే కిందకి వెళ్ళినా కాంతి ఏదో రకమైన కాంతి ఉంటుంది అక్కడ పైకి వెళ్ళినా కాంతి మహాకాంతి కాబట్టి సృష్టి ఈజ్ నథింగ్ బట్ సౌండ్ అండ్ లైట్ మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను సైంటిస్టులు చూపించలేరు ఇది శంకర్లు చూపించగలరు ఇది ఇంకెవ్వడూ చూపించలేడు నేను మీకు ఇప్పుడే చూపిస్తాను ఈ సృష్టి ఎలా ఆవిర్భావమైంది ప్రాక్టికల్గా చూపిస్తాను మీరు రాత్రి నిద్రపోయారు ఏమీ లేదు అసలు శబ్దం లేదు కాంతి లేదు స్పర్శలు లేవు ఏమి అసలు ఏం లేదు ఉదయం లేచేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి లోపల ఒక నాదం మొదలవుతుంది శబ్దం లోపల ఒక శబ్దం మొదలవుతుంది అదే ప్రకృతి యొక్క ఆవిర్భావానికి అలాగనే లోపల ఒక ఏదో లైట్ వేస్తే ఎలాగైతే ఉంటుందో అలా ముందు లోపల వెలుగు వస్తుంది మీరు లేచే ముందు ఒక్కసారి దాన్ని గుర్తిస్తూ లేచే ప్రయత్నం చేయండి మీకు అది అనుభూతికి ఇంకేం ఉండదు ముందు మీరు లేచేటప్పుడు ఒక నాదం అక్కడ వెలుగు ప్రకాశం ఇది రెండూ ఉంటుంది శబ్దము ప్రకాశము ఇది రెండూ ఉంటుంది ఆ శబ్దము ప్రకాశమే మీరు లేచేటప్పుడు ఉంటుంది ఇంక ప్రకృతి ఉండదు ఆ శబ్ద ప్రకాశాలతోటి మీరు లేచిన తర్వాత మనోబుద్ధులు బాగా మేలుకున్న తర్వాత అప్పుడు నా దేహము మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఇదిగో నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇళ్ళు నా ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి నామరూపాలు నిద్రలోకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ పడిపోతాయి ఇవన్నీ ఎందులో పడిపోతున్నాయి శబ్దంలోనూ కాంతిలోనూ పడిపోతుంది ఆ శబ్దము కాంతిని కూడా పడేస్తుంది అక్కడ ఏమీ లేదు అందుకనే గాఢ నిద్ర అదే పరమాత్మ స్థితి నిర్వాణం అది చూడండి అక్కడ ఏమీ లేదండి అంటున్నాను ఏమీ లేదు కానీ ఒక తత్వం ఉంది అందుకనే ఈ ఐన్స్టీన్ లాంటి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా అన్నిటినీ తెలుసుకుంటూ తెలుసుకుంటూ తెలుసుకుంటూ అణువులు పరమాణువులు అలాగా ఇలాగా అనుకుంటూ వెళ్ళారు శూన్యం దగ్గరికి వెళ్ళిపోయారు దాన్ని శూన్యం అనుకున్నాడు కానీ బయటకు వచ్చి ఒక మాట చెప్పాడు శూన్యం కాదు ఏదో ఒక మహాశక్తి శూన్యాన్ని కూడా తనలో ఇముడుచుకుని శూన్యం గానే కాదు అని ఆయన నిర్ధారణ చేశాడు కానీ మన సాధన మొదలు పెట్టండి మేలుకున్న క్షణంలో మీరు చూడండి లోపల ఏం గుర్తుండదు మీరు చూడండి ఏదో చీకటి చీకటిగా ఉంటుంది మేలుకున్నప్పుడు చూడండి చిన్న లైట్ వేసినట్టు ఉంటుంది చిన్న బల్బు వెలిగినట్టు ఉంటుంది ఏదో ఆ నిద్ర లేచినప్పుడు మీరు చూడండి ఏమిటో లోపల ఏదో ఒక చిన్న శబ్దం మీకు వినికిడి అవ్వాలి అది మీరు గుర్తించాలి అదే ముందు సౌండ్ అండ్ లైట్ దట్ కమ్స్ ఫస్ట్ దట్ కమ్స్ ఇన్ బీయింగ్ అది ముందు పిక్చరైజ్ అవుతుంది దాని తర్వాతనే సినిమాలో కూడా చూడండి మీకు ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను సినిమా రీలు పడలేదనుకోండి ఇంకా సినిమా మొదలవ్వలేదు వాడు ఏం చేస్తాడు ప్రొజెక్టర్ ఆన్ చేస్తాడు ముందు లైట్ వస్తుంది సౌండ్ కూడా వస్తుంది చూడండి అనుకుంటూ వస్తుంది అది ఏంటది సౌండ్ అండ్ లైట్ తర్వాతనే ప్రకృతి అందులో రూపాలు బొమ్మలు డ్యాన్సులు పాటలు గేట్లన్నీ ముందు ఏం వస్తుంది అక్కడ లైట్ అండ్ సౌండ్ తర్వాతనే ప్రకృతి అలాగనే ఈ ప్రకృతి నామరూపాత్మకమైన ప్రకృతి పడిపోతుంది శబ్దము కాంతి అందుకనే సౌండ్ థెరపీ మ్యూజిక్ థెరపీ పాటలు అవి వినడం మంచి మంచి రాగాలు వినడం అక్కడ థెరపీ అదొక మెడిసిన్ అనమాట అలాగనే లైట్ థెరపీ చూడండి ఒక్కొక్క లైట్ మన మీద పెడతారు శరీరంలో ఆ లైట్ పడేటప్పటికీ శరీరంలో ఆ ఇది పనిచేస్తుంది మనం సౌండు లైటు రెండూ లేదు మనకు అక్కడికి వెళ్ళిపోతే జ్ఞానం ఉంటే వేమక్కర్లేదండి ఇంకా జ్ఞానం లేకపోతే నీ థెరపీ కావాలి అర్థమైందా నథింగ్ వీ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్ అది జ్ఞానస్థితి ఈ సౌండ్ థెరపీ ఈ మ్యూజిక్ థెరపీ ఈ లైట్ థెరపీ ఇవన్నీ అక్కడ ప్రాకృతికమైందే అసలు నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపం అది సచ్చిదానంద స్వరూపం అది దాని ముందు సౌండ్ థెరపీ ఏంటి అది సౌండ్కే బాపకా బాప హైవో లైట్కా బాపకా బాప హై ఈ లైట్ ఏంటి ఈ కాంతి ఏం లేదు మామూలుగా కాంతి ఎంత తెలుసు అండి ఇప్పుడు సూర్యుడున్నాడే సూర్యుడు కాంతి కూడా దాని ముందు ఏం పని చేయదు ఆ కాంతి అది ప్రకృతి ఆవిర్భావానికి ముందుండే కాంతి అసలు ఆ కాంతి అసలు ఆ కాంతి కూడా ఆత్మచైతన్యం ముందు మినుగుడు పురుగే ఏం లేదది అలాంటిది ఆ శక్తి స్వరూపం కాబట్టి ఇక్కడ ప్రణవం ఏదైతే ఓం అది ఎక్కడ పడిపోయింది శబ్దరహితం చూడండి మనస్సు ఏమీ లేదు ఇప్పుడు నిశ్శబ్దం మళ్ళీ ఓ ఏమండి నిశ్శబ్దంగా ఉండడం ఎలాగండి నిశ్శబ్దంగా ఉండలేరు శబ్దం చేయకుండా ఉండడమే నిశ్శబ్దాన్ని తెచ్చుకోలేరు మీరు అది మీ స్వరూపం కానీ శబ్దం చేయడం వల్ల నిశ్శబ్దం లేనట్టుగా ఉంది కానీ నిశ్శబ్దంగా ఉండడం అక్కర్లేదు మీరు నిశ్శబ్దమై ఉన్నారు మీ స్వరూపమే నిశ్శబ్దం కానీ నాన్ సెన్స్ అన్ని సెన్సులు క్రియేట్ చేసుకునేది మనం అందువల్ల నిశ్శబ్దం అనేది కనపడట్లేదు మరుగున అన్ని శబ్దాలు కాలుష్యాలు మీరు చూడండి ఈ రికార్డింగ్ థియేటర్స్లో ఆడియో రికార్డింగ్ థియేటర్స్లో మీరు చూస్తే వాళ్ళు ఈక్విలైజర్స్ పెడతారు పెడితే మనం లోపలికెళ్ళి ఆ మైకు ముందు నిలబడ్డామనుకోండి మనం ఏం మాట్లాడకపోయినా అది ఇలా ఇలా ఇలా ఇలా తంతుంటుంది నాకు అర్థమయ్యేది కాదు అసలు నేనేం మాట్లాడలేదు అప్పుడే ఇది ఇలా వస్తుంది అనుకున్నాను స్వామీజీ మీరు ఉచ్వాస నిశ్వాసలు విడిచిపెడుతున్నారు కదా అది కూడా శబ్దమే అందుకనే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల శబ్దాన్ని కూడా ఆ మైకు వెరీ సెన్సిటివ్ అది లాగేసుకుని అక్కడ శబ్ద తరంగాల్ని చూపిస్తుంది ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస నేను బంధించి చూశాను అప్పుడేం లేదు అక్కడ అలా ఉంది కాబట్టి అది సమాంతరంగా ఈక్వల్గా ఉండేదే స్వరూపం మనం ఏం చేస్తున్నాం దాన్ని సమస్థితిని ఏం చేస్తున్నాం మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాం ఇవన్నీ పెట్టేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాం నా స్వరూపం ఏమిటి నిర్దోషం హి సమం బ్రహ్మ సమస్థితి నా దాంట్లో విషమం లేదు అసమానతలు లేవు సమస్థితి నాది కానీ అసమానతలు అనేది దేనివల్ల వచ్చింది ఆ సౌండ్ అండ్ లైట్ అది మొదలైంది అక్కడి నుంచి ఇంకా నా మనోబుద్ధులు బాగా వికాసం చెంది ఇంకా వికల్పాలు నా దేహం నా ఇంద్రియాలు నా ప్రాణం నా మనస్సు నా బుద్ధి అనుకోవడం ఇంకా వికల్పాలు వచ్చింది నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇళ్ళు అనుకోవడం ఇంకా వికల్పం చెంది నా నా తొక్క నా నక్క నా పీక నా తోక అనుకుంటూ అది ఇంకా వికల్పం అయ్యింది అదు ఆ రాయి నాది ఆ భూమి నాది ఇటుకురాయి నాది సిమెంట్ నాది ఇగు ఈ నీళ్ళు నాది ఇంకా వికల్పం ఇంది ఈ చెట్టు నాది దానికేద రాలిపోయిన ఆకులు నాది వికల్పం వికల్పం వికల్పం మనిషి వికల్పం చెందే ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు వికల్పాలన్నీ పడిపోతే ఏకమై ఉన్నాడు చూడండి వికల్పము ఎన్ని వికల్పాలు చెందుతారో అన్ని ముక్కలైపోతున్నారు నిర్వికల్ప స్థితిలో ఏకమై ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ సాధన ఏంటంటే ఆ ఓంకారాన్ని ఉచ్చరించమంటున్నారు ఇక్కడ ఓ మీకు చూడండి ఇదొక పెద్ద సాధన దాన్ని మీకు ఒక్క లైన్లో చెప్తున్నాను పెద్ద సాధన ఇది దాని ఒక్క లైన్లో చెప్తాను ఓ ఆ శబ్దం చూడండి ఎక్కడ పడిపోతుందో నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని అనుభూతి పొందండి మళ్ళీ కొంతసేపు అందరు మళ్ళీ ఓ ఆనందాన్ని పొంద పొందొచ్చు అక్కడ మీరు రూపాయి ఖర్చు లేదు మీరు నాకేమి వేలిస్తే నెత్తి మీద మీ నెత్తిమీద నేను చేయబెట్టడం ఏంటి నేను ఏమండి స్వామి మీ చేయి నెత్తిమీద పెట్టండి ఎందుకు చేతులని ఎత్తిమీద పెట్టించుకోకండి దానివల్ల ఏమీ ఉరిగేదు ఉండి నేను చెప్తున్నాను అదేంటి స్వామీ నేను సత్యం చెప్తున్నానండి మీకు ఇష్టమైతే వినండి నాకేమీ జనం కావాలి లక్షల మంది కావాలి కోట్ల రూపాయలు కావాలి ఆస్తిపాస్తులు పెరగాలి ఓ పెద్ద మంది నా వెనకాల తిరగాలి నాకేం వద్దు నేను ఒంటరివాడిని అప్పటికి ఆ సత్యం నేను గుర్తించాను మీరు వచ్చారా హాయిగా నడవచ్చు వెనకాతలా మీరు రాలేదనుకోండి పది నమస్కారాలు ఎందుకు నాకు ఆ బాధ్యత కూడా అది హాయిగా వెళ్ళిపోవచ్చు నా వాటికి ఎవడన్నా కూడా వస్తుంటే వాడు నడవలేకపోతే మనం కూడా ఆగి ఆగి రా అని చెప్పుకుంటూ వెళ్ళాలి ఎవరు రాలేదనుకోండి మన స్పీడ్ మన నడక మనకే ఉంటుంది కదా అంతే ఎవరు రాలేదనుకోండి అలాగే నేను హాయిగా స్పీడ్గా నేను ముందుకు వెళ్ళిపోవచ్చు ఎవడన్నా వస్తేనే ఓ బహు ఆ బాబోయ్ వీటి మనం ఆగాలి బాధ్యత ఎత్తుకున్నా నెత్తి మీద నిజమే కాదా కాబట్టి ఇప్పుడు నేనేం దానికేం బాధపడట్లేదు బోధపడుతుంది బాధ లేదు కాబట్టి మీరు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు కష్టపడిపోదు మీరు దేశం మార్చుకోక్కర్లేదు మీరు వస్త్రాలు మార్చుకోక్కర్లేదు పడి దొరలక్కర్లేదు ఏమీ చెయ్యక్కర్లేదు ఏం చేయాలి సాధన సాధనం ఏ ఇది సాధనం ఆధనం వేరు వేస్ట్ వేస్ట్ అంటే అది లోపలికి పనిచేయదు అది లోపలికి పనిచేస్తుందా చెప్పండి మీరు ఎన్ని కోట్లు సంపాదించిన లోపలని ఆపరేషన్ చేసి పెట్టుకుంటారా లేదు బయట పెట్టడమే ఎక్కడో లాకర్లో పడేయడమే అబ్బా పోయి నేను సంపాదించింది బయటే పెట్టేయాలంటారా పెట్టుకో లోపల పెట్టుకో పెట్టుకోండి ఏమవుతుంది ఏమవ్వాలో అవుతుంది అది ఆ తర్వాత అది బయటే సాధనం అనేది ఎక్కడా లోపల అది ఆధనం బయట సాధనం లోపల కాబట్టి బయట ధనాన్ని మనమే ఉపేక్షించక్కర్లేదు దాన్ని తృణీకరించక్కర్లేదు ఉంటుంది అది వస్తుంది కష్టపడతాం సంపాదిస్తాం దాన్ని వాడుకుంటాం సద్వినియోగం చేస్తాం అన్నీ చేస్తాం నో డౌట్ కానీ ఆధనం లోపలికి కాదు సుమి లోపలికేది సాధనం యాధనం విముక్త సాధనం ప్రసిద్ధం ఏ ఏ ధనమైతే మోక్షానికి ఉపయోగపడుతుందో దాన్నే సాధనం అన్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఆనందం కావాలి చూడండి ఉదయాన్నే లేవండి హాయిగా కూర్చోండి ఓ ఎక్సలెంట్ స్టేట్ ఎందుకు ఓంకారం చెప్పమంటుందంటే శాస్త్రం నువ్వు నిశ్శబ్ద స్థితిని అనుభూతి పొందాలి అంటే నీకు అందుబాటులో లేదు అందుకని ఏదో ఒక శబ్దం పుట్టించుకుంటే కదా నేను సుఖంగా ఉండాలి స్వామీజీ సుఖం అంటే చెప్పరా అని అడిగిన వాడికి ఏం చేస్తాం మనం ఏమక్కర్లేదు వాడికి వెనకాలలా తిప్పి కూర్చోబెట్టి దోలగుండాకు పట్టుకొచ్చి రొద్దడమే కొద్దిగా ఇలా అంటించామనుకోండి అబ్బా ఏంటండి ఏం చేస్తున్నారు ఉండి ఒక్క రెండు నిమిషాలు సుఖమేమిటో చెప్తాను అప్పుడు ఇక్కడేం చేయాలి వాడికి ఒక రెండు నిమిషాల తర్వాత మొదలైపోతుంది గోరులు లేవు పాపం మంగళవారం శుక్రవారం చూశాడు ముందు రోజు సోమవారం కత్తిరించి పాడేశాడు మేము మంగళవారం వచ్చి పడింది చెయ్యి అందట్లేదు దురద పుట్టేస్తుంది స్వామి ఏంటి వెచ్చటి నీళ్లు గోరువెచ్చగా నీళ్లు పట్టుకొచ్చి అలా పోస్తూ అలాగంటుంటే అబ్బా స్వామీజీ అబ్బా ఇంకొద్దిగా అబ్బా ఇంకొద్దిగా వేడి నీళ్ళు కొద్దిగా వేణీళ్ళు పోయండి బాబు కొద్దిగా అంతే ముందు వాడు హాయిగా ఉన్నాడు ఇప్పుడు ఏంటి గోకించుకుంటే కానీ వాడికి అర్థం కాలేదు ఈ లోకంలో మనందరం అదే గోకించుకునే గోకించుకునే ఆఖరికి అబ్బా అబ్బా అంతే ఏమిటి ఇది అబద్ధం అని ఎవరైనా ప్రూవ్ చేయండి నేను వదిలేస్తాను దీన్ని ఎందుకంటే నేను అదే అనుభూతి పొందాను అదే చెప్పింది శాస్త్రం అదే నేను నమ్మాను విచారణ కూడా చేశాను నిజమని తెలియంది అందుకని గోగించుకోవడాలు తగ్గించుకుంటే మంచిది అనమాట ఎందుకని మన స్థితి ఉండిపోతుంది ఇంకేదో తెచ్చి పైన పాముకోవడం ఎందుకు ఓగించుకోవడం ఎందుకు కదా అందుకని ఓంకారం ఏంటంటే ఇక్కడ గోకోడమేది ఇది కూడా ఒక సాధన అది ఎందుకంటే నిశ్శబ్దం మన స్వరూపం శబ్దరహితం ఏ గుణము లేదు నిష్క్రియ నిర్గుణో నిష్క్రియో ఆత్మ చెప్పాం కదా నిత్య నిర్వికారో నిరంజన ముందు చూసాం కదా కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి నేను మళ్ళీ ఆ స్థితిని నేను పొందడానికి ఇక్కడ ఏంటంటే ఓ ఒక శబ్దం ఉత్పత్తి చేయడమే ఆ శబ్దం ఎలా ఉత్పత్తి అది ఎక్కడ పడిపోయిందో చూడండి అది పడిపోయిన తర్వాత ఒక రకమైన ఆనందం అండి ఆ నిశబ్దంలో మళ్ళీ ఆ ఆనందం కొద్దిగా తగ్గేటప్పుడు మళ్ళీ ఓ మళ్ళీ శబ్దం చేయండి మళ్ళీ అది పడిపోతుంది పడిపోయిన తర్వాత ఆనందం మళ్ళీ ఓ బాగా చూడండి ఓంకారాన్ని మనం ప్రయత్నం చేసి పుట్టించాం నిశ్శబ్దాన్ని ఎవడైనా పుట్టిస్తున్నారా అక్కడ అక్కర్లేదండి అది స్వరూపం అండి నిశ్శబ్దాన్ని ఎవడు తయారు చేయట్లేదు ఏం చేస్తున్నారు శబ్దాన్నే తయారు చేస్తున్నారు నిశ్శబ్దం మీ స్వరూపం శబ్దాలని మీరు ఉత్పత్తి చేస్తున్నారు ఇప్పుడు ఆ శబ్ద రహిత స్థితికి వెళ్ళిపోతే అక్కడ ఏమైపోయింది సచ్చిదానందలాంటి ధ్యానంలో ఏమవుతుందని అంటే మన స్వరూపం మన యథార్థమైనటువంటి స్థితి మనకు బయటపడుతుంది ఆ బయటపడ్డప్పుడు ఏమవుతుంది ఉదితావగతి సర్వ అజ్ఞాన ఇంధనం దహేత్ యజ్ఞం చేయడానికి పెద్ద పెద్ద పెద్ద పెద్ద పెద్ద పెద్ద దొంగలు మొద్దులు కట్టెలు గట్టెలన్నీ కొట్టి పట్టుకుచ్చి పెట్టారు చిదుగులు పుల్లలు వీళ్ళన్నీ ఓ పెద్ద షెడ్డు నిండా ఇప్పుడు అరణి చేసి చిన్న నిప్పురవ బయటకు వచ్చిన దాన్ని హోమగుండంలో వేసి ప్రజ్వరిల్లిందనుకోండి ఇంకా అవన్నీ ఏమైపోతాయి ఉదితావగతి ఇక్కడ కూడా అవగతి ఇక్కడ కూడా అవగాహన అనేటువంటి జ్వాల బయలుదేరిందా అంటే జ్ఞానమనే జ్వాల బయలుదేరిందా ఈ యజ్ఞంలో ఈ జ్ఞాన యజ్ఞంలో ఏ ఈ శబ్దము ఈ నామరూపాలు నా స్వరూపం కాదు చూడండి అందుకనే ఆ స్థితిలో చూడండి నమశివాయ అది నామరూప వికారాలు నారాయణాయ నామరూప వికారాలు కానీ దానికి ముందుండే ఓమేంటి నామరూపాలు లేవు కానీ శబ్దముంది ఇంకా కదా ఓం ఆ ఓం కూడా పడిపోవాలి ఆ ఓంకారం కూడా పడిపోవాలి అంటే ఈ నారాయణుడు శివుడు అమ్మవారు గణపతి షణ్ముఖుడు లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఈ నామరూపాలు పడిపోతాయి ఎలాగో ఇది నామరూపాలు కదా ఒకదానికంటే ఒకటి భేదంగా కనిపిస్తుంది ఇవి పడిపోతాయి కానీ ఈ నామరూపాల కంటే ముందున్నదేంటి ఓం అది కూడా శబ్దమే అది కూడా పడిపోవాలి ఆ శబ్దం ఎక్కడైతే లీనమైపోయిందో ఇక ఓం నమ శివాయ లేదు ఇంక అయిపోయింది అంతే అన్నీ పడిపోయాయి అన్నీ కాలిపోయింది అక్కడ ఇంకా అక్కర్లేదు సమస్తం విలీనమైపోయింది అందుకనే మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచత్రజిహ్వే న్రాణనేత్రే న్యోమ భూమి న తేజో నవాయు చినందరూప శివోహం శివోహం శివహ అహం శివుడు నేను అని రెండు అర్ధాలు వస్తాయి లేదా శివుడే నేను అని ఇంకొక అర్థం వస్తుంది అసలు ఇంకొక అర్థం ఏం తెలుసా శివుడు నేను రెండు లేదు ఉండేది ఒకటే అని అర్థం ఇందులో ఏ అర్థం శివుడు నేను అనే అర్థంలో భేదముంది అజ్ఞానం ఉంది శివుడే నేను అనే భేదం లేదు కానీ ఇంకా అజ్ఞానం ఉంది శివుడే నేనై ఉన్నప్పుడు ఇంక శివుడు నేను రెండు పదాలు ఎందుకురా చెప్పండి శివుడే నేనై ఉన్నప్పుడు ఇంక రెండు పదాలు ఎందుకు రెండూ తీసే మౌనం అందుకనే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషిగణి ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మరామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే వినండి దక్షిణామూర్తి స్తోత్రాలు వినండి ఇంతకంటే ఇంకా లోతుకి వెళ్ళి స్వామీజీ మీరు చాలా లోతుగా వెళ్ళి మాట్లాడుతున్నారండి లోతుగా నేను వెళ్ళట్లేదు నేనున్న స్థాయి నుంచి మాట్లాడుతుంటే మీరు దిగుతున్నారు అంతే లోతుకి మీరు వస్తున్నారు నది అండి చాలా లోతుగా ప్రవహిస్తుందండి నది ప్రవాహం అంతే మనం కాళ్ళు పెట్టి ఒక్కొక్క మెట్టు దిగే లోతు లోతు లోతు అది లోతు మనకు తెలుస్తుందిగా నదికి కాదు కదా దాని స్వరూపం అది లోతు ఎవరికి దిగినవాడికి ఏండో ఇక్కడ దాకా ఇదిగో ఇంత దాకా వచ్చిందండి ఇక్కడ ఇంత లోతుకుందండి ఇక్కడ ఇంత లోతుకుందండి అలా ఉందా దాని యదార్థమేంటి నువ్వు వెళ్ళి ఇంకా ఇంకా వెళ్ళి ఇంకా వెళ్ళు ఎక్కడికి వెళుతావో ఇంక అసలు నువ్వు కనపడకుండా పోయే లోతు వస్తుంది అక్కడికి వెళ్ళిపోతే ఇంక మనం పూర్తిగా లీనమైపోదాం కాబట్టి నేనేమి లోతుగా మాట్లాడలేదండి అది నా గొప్ప ఏం కాదు అది స్వరూపం అంతే మీరు ఒక్కొక్క స్థాయి దిగి దిగి దిగి దిగి దిగి దిగి దిగి దిగి చూసే కొద్దీ లోపలికి మీరు అంతర్ముఖత చెందే కొద్దీ అమ్మా ఎంతలో స్వామీజీ ఎంత లోతు ఎంత డీప్ సబ్జెక్ట్ ఇవన్నీ వద్దన్ని అది ఎవరికన్నా చెప్పండి వాళ్ళు ఎస్ నేను కాబట్టి చాలా డీప్గా మాట్లాడుతున్నాను అది వాడి భ్రమ ఉంటుంది వాడికి గోపించుకోవాలి మనకు వద్దన్ని చాలా డీప్ సబ్జెక్ట్ ఏం లేదు ఇదేమి లోతే అసలు స్వరూపమే అది దాని గురించి మాట్లాడుతున్నప్పుడు దిగేదెవరు నదేమైనా ఎప్పుడైనా నేను చాలా డీప్ నేను చాలా లోతని చెప్పుకుంటుందే నథింగ్ ఎవడు చెప్పుకుంటాడు ఎవడి ఇది మాట్లాడుతుంటాడు దిగినవాడు అది తన స్వరూపమే అది కాబట్టి ఇక్కడ ఒకటి స్వామీజీ మీ ఉపమానాలు అది బుద్ధి విశేషం అది ఎవరిది నాది కాదు అదేంటి యొంతఃప్రవిష్యమ వాచమిమాం ప్రసుప్తాం ఆ పరమాత్మ అంతే వాడు ఉపయోగించుకోవాలనుకున్నాడు ఇది నాకు కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారండి ఇప్పుడు ఈ కారు నాకు కావాలని అంటే మనం అద్దెకి తీసుకుంటే వాడు ఏం చేస్తాడప్పుడు వెంటనే తుడిచి నీటిగా చేసి స్ప్రే కొట్టి అంతా క్లీన్ చేసి పెట్టి ఎలా ఆ పరమాత్మ కూడా దీన్ని అద్దెకి వాడుకున్నాడు అనుకోండి వాడే దాన్ని ఉపయోగించుకుంటాడు మనకేం పోయింది మనం ఒక పరికరంలా ఉండగలిగితే చాలు కృష్ణుడి చేతిలో మురళి ఫినిష్ అది ఎన్ని రాగాలు ఎన్ని స్వరాలు పుడుతుంది ఈ ఉండదు లోపల అలా ఉండగలిగితే చాలు నాలో ఏమీ లేదు అని నిస్వార్థంగా యదార్థంగా చెప్పుకోవాల్సిమి బయటికి ఉత్తుత్తి మాటలు కాదు ఉత్తుతి మాటలైతే మళ్ళీ వాడికి తెలిసిపోతే ఎందుకని లోపల ఉండేది వాడు మనం బయటికి మీ అందరినీ నేను మోసం చేయొచ్చు నాకేమీ లేదండి అంతా భగవంతుడే అంతా వాడే నేను బయటికి చెప్పుకోవచ్చు కానీ లోపల దొరద ఇంకా అది మీకు తెలియకపోవచ్చు కానీ వాడు అంతర్యామి వాడికి తెలుస్తుంది నిజమా కాదని కాబట్టి నిష్కల్మషంగా చెప్పగలగాలి అది అప్పుడు వాడు ఉపయోగించుకుంటాడది కాబట్టి ఇక్కడ సర్వ అజ్ఞాన ఇంధనం దహేత్ ఏ రకంగా చిన్న నిప్పు కణం చిన్న నిప్పు రవ్వ నిప్పు రవ్వ అంటే బాంబే రవ్వ కరాచీ రవ్వలాగా అది కూడా ఒక రవ్వ అక్కడ రవ్వ మొత్తాన్ని దహనం చేసేసింది ఇంకా అసలు ఏమీ లేదు శేషం లేదు అందుకనే దానికి పేరు అనలహ అనలహ అంటే అలం న విద్యతే దేనిలో అయితే ఇంకా చాలు అనే గుణం లేకుండా ఓ దొరికినవన్నీ కాల్చేస్తూ పోతుందో మీరు కొట్టి కట్టెలు కొట్టి వేయడమే తొడువుగానేది ఎప్పుడైనా వద్దని చెప్పిందే నిప్పు చెప్పండి అలాగే కొంతమంది కడుపులో జాటరాగ్ని కాదు అనలాగ్ని ఉంటుంది వాడిని కనుక భోజనానికి మనం పిలిచామని అంటే అయిపోయే ముష్టిత్తుకోవడమే ఎందుకని ముష్టిత్తుకున్నా తేరదు వాడికి ఎందుకని వాడికి పెట్టాలి పెట్టు పెట్టు పోయి ఎ చూహి అంటుంటాడు వాడు ఎందుకని లోపల జాఠరాజ్ని కాదు ఏ ఆగ్ని ఉంటుంది అనలాగ్ని అమ్మబాబోయ్ అది ఒక పట్టాన్ని తేలదండి అది అనలాగ్ని అది జాఠరాజ్ని కాదు జాఠరాజ్ని అయితే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం నాలుగు రకాలు ఏదో కొద్దిగా దాని రుచి రుచి చూస్తారు అయిపోయింది జాఠరాజ్ని జాటరాజ్ని చాలా అంటుంది కానీ అనలాగ్ని ఉందే అదేంటి దానికేం సరిపోతే దీని నాకు చాలు అనేది ఉండద్దానికి జాటరాజ్నికే అది అండి చాలని ఇంకొద్ధాన్ని చాలంట కాబట్టి ఇక్కడ ఇది అనలాగ్ని మొత్తాన్ని దహించేస్తుంది అలాగనే ఒక్కసారి కనుక ఏవం ఆత్మరణం ధ్యానమతనే సతం కృతే లోపల ఒక్కసారి మీరు అంతర్ముఖత చెంది ఆ నేను అనేటువంటి వాడిని ఒక్కసారి చూసి చూడండి ఒక్కసారి ఆ నేను అనేవాడిని చూడండి శబ్దాన్ని చూడండి ఇవి రెండు పడిపోతున్నాయి ఏ స్వరూపంలో అయితే ఇవి పడిపోతున్నాయో ఆ స్వరూపాన్ని గనుకొక్కసారి మనం పట్టుకున్నామా ఒక్కసారి ఆ స్వరూప స్పృహ కలిగిందా స్థితి కలిగిందా ఇంక అయిపోయింది ఇంకంతా దహించిపోయింది ఇంక ఈ దేహం మీద ఇంద్రియాల మీద మనస్సు మీద బుద్ధి మీద అవి ఉంటాయి దేహేంద్రియ మనోబుద్ధులు ఉంటాయి ఏమి ఇబ్బంది లేదు కానీ అవన్నీ ఏంటి వాటి యొక్క ఇంకా ఆ తాదాత్మ్యత ఉండదు అంటే దాని మీద మోహం ఉండదు భ్రాంతి ఉండదు ఉంటుంది దేహం ఉంది ఇంద్రియాలు ఉన్నాయి ప్రాణం ఉన్నాయి మన ఇంట్లో షో బొమ్మలు ఉన్నాయి దాని మీద భ్రమ ఎవరికి ఉంటుంది మీరు కూడా ఉదయం లేచి ఏవండి ఆ బొమ్మలు ఎలా పట్టండి వీడేమనుకుంటాడు ఇదేంటిది ఏంటంటే అలా చూస్తున్నారు నిన్న పెళ్ళికి చాలా గిఫ్ట్లు వచ్చాయి కదా బొమ్మలు ఆడుకుందాం ఏంట్రా రామ రామా ఇది ఏంటిది దీని పరిస్థితి వీడికి తేడా తెలియదు ఇది బొమ్మ అది బొమ్మ అది మాట్లాడని బొమ్మ ఇది మాట్లాడే బొమ్మ అది కొద్దిగా మనం కీ ఇస్తేనే ఆడుతుంది ఇదేంటి ఇది వీణే కీ ఇంచేస్తుంది అలా అనింది అనుకోండి నెక్స్ట్ డే పెళ్ళికి గిఫ్ట్లు అన్నీ వచ్చాయి పాపం బొమ్మలు గిమ్మలు టెడ్డి పేర్లు గిడ్డి పేర్లు ఆ బొమ్మలు బొమ్మలు చాలా వచ్చాయి అవన్నీ ఇంట్లో సరిదారు ఇప్పుడు రాత్రి పడుకుంది ఉదయం లేచింది ఏవండి ఏవండి ఇవ్వండి ఆ బొమ్మలు పట్టండి ఆడుకుందామని అనుకోండి వీడి పరిస్థితి అసలు జీవితం భ్రష్టుపట్టిపోతుంది అంతే వాడు నెక్స్ట్ మినిట్ నా దగ్గరకు వచ్చే స్వామీజీ మీ దగ్గర ఎక్స్ట్రా జతలుంటే ఇవ్వండి ఎందుక సాయంత్రం వచ్చే ప్రవచనం అప్పుడు అప్పుడు కూపన్ తీసుకు కూపన్ తీసుకుని మీకు ఇవ్వడానికి కాదండి ఎందుకు నేనేసుకున్నానికి ఏ చాలండి బాబు ఇదేమిటిది ఎవరైనా అనరే చంటి పిల్లలు ఎందుకని వాటికి ఆ పిల్లలకి ఆ వివేకం లేదంటే ఆ ఆ స్థితి బుద్ధి పరిణితి కలిగి ఎదిగినటువంటి వ్యక్తి అలా మాట అంటారా అలా మాట వస్తుందే ఒకవేళ వీడి దాన్ని చదువు ఏంటండి బుద్ధి లేదు అంటి పిల్లల్లాగా బొమ్మల గిమ్ పట్టు కూర్చుంటారేంటి తీసే నా దేవుడు ఉన్నాడు కదా ఏమైంది అక్కడ వాడు మనిషే వీడు మనిషే ఈవిడ మనిషే తేడా ఏంటి ఎదగడం ఎదగడం అంటే ఐదున్నర అడుగులు ఎత్తు అరవై అరవై కేజీలు బోరు అదే చెప్పండి ఏది బుద్ధి ఇప్పుడు ఇంకా మీరు బొమ్మలు ఎట్టుకుని నేను ఇలా అంటున్నాను తప్పుగా నాకు ఒక మాట్లాడతాను శివుడైనా బొమ్మే విష్ణువైనా బొమ్మే కృష్ణుడైనా బొమ్మే రాముడైనా బొమ్మే అమ్మవారైనా బొమ్మే నేను చెప్పలేదు ఇది అమ్మవారే చెప్పింది ఒరే నన్ను ఏదో చీర కట్టుకున్నాను నా ముఖం పసు పచ్చగా ఉంది నాకింత జడు ఉంది నాకు ఈ గజ్జెలు ఈ గొలుసులు ఈ ఉంగరాలు ఇవన్నీ వేసుకున్నానని చూసావా అది బొమ్మే అమ్మ కాదు మీకో రహస్యం చెప్తాను అంటారా చెప్పమంటారా అందుకని ఇప్పుడు అది బొమ్మను నేను తీసిపారేట్లు ఇస్తున్నీ రోజు అభిషేకం చేస్తున్నాను దాంతో మమేకమవుతున్నాను ఆనందాన్ని పొందుతున్నాను అంటే అక్కడ దానికి పోసేది ఏదైనా ద్రవ్యం ఆ పదార్థం ఆ క్రియ చేసే క్రియ అభిషేక క్రియ దాన్ని అర్చించేటువంటి ద్రవ్యాలు రసాలు అవ్వచ్చు పుష్పాలు అవ్వచ్చు ఆకులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ధూపదీప నైవేద్యాలు ఏదైనా ద్రవ్యాలు అదేంటి అక్కడ ఉండేది ఎదురుకుండా రూపం ఓ పదార్థం అది పదార్థం ఇవి పదార్థాలు క్రియ మంత్రం శబ్దం ఇవన్నీ ప్రకృతి కానీ ఇవన్నీ చేసేదెవరు నేను చూడండి నాలో ఈ వికృతాలు లేవు నేను శుద్ధ చైతన్య స్వరూపం ఇది చేస్తున్నా ఇది నాకేం కాదు నాకేం సంబంధం లేదు ఇది ఏ స్థితి అండి అది నిర్వాణ స్థితి అంటే కర్మణి అకర్మయపశేత్ అన్ని కర్మలు చేస్తున్నా అకర్తృత్వం ఆ కర్మ లేకుండా ఉండను అకర్మణి కర్మయ చూడండి అకర్మణి అసలు అది ఏమిటి పదార్థం అది జడం వస్తు కానీ మనం దాని మీద ఈశ్వరుడు అనుకున్నా భావన నిజంగా అది ఈశ్వరుడైతే ఏమీ తెలియని వాడికి కూడా కొండవాడికి కూడా అది ఈశ్వరుడు చెప్పండి అడికి నవ్వుతా అడే అని ఏంటండి ఇది రాయి చూడండి అది వాడి కంటికి రాయే నా కంటికి కూడా ఏం కనిపిస్తుంది రాయే చూడండి కానీ ఈశ్వరుడు ఎక్కడ కనిపిస్తున్నాడు బుద్ధిలో నీకా సంస్కారం ఉంది కనుక ఈశ్వరుడు కనిపిస్తున్నాడు వాడికి ఆ సంస్కారం లేదు కనుక ఈశ్వరుడు కనబడట్లేదు ఇది ఒక స్థాయి ఇక రెండో స్థాయి చూడండి కంటికి రాయి కనిపిస్తూ మనసులో ఈశ్వరుడు అనిపిస్తున్నాడు ఇది గొప్ప సంస్కారం అనుకుంటున్నాం కదా కానీ ఇలా ఉండిపోవడం సంస్కారం కాదండి ఆ ఈశ్వరుడే తానుగా మిగిలిపోవడం ఒక రాయిలోనే ఈశ్వరుడు ఉన్నప్పుడు నేనెందుకు ఈశ్వరుణ్ణి కాను హాహా కాదండి ఒక రాయిలోనే ఈశ్వరుడు ఉన్నప్పుడు నాలో ఎందుకు లేడు అనే విచారణ మొదలైందనుకోండి ఇంకా ఇవన్నీ బయటవన్నీ కూడా స్పర్శాన్ కృత్వాహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోహో ఒక్కసారి లోపల తిరగడం మొదలెడతాం మనం ఆఫ్టర్ ఒక వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి ఒక విగ్రహాన్నే మనం జడాన్ని ఒక రాయిని ఒక రూపాన్ని ఒక పదార్థాన్ని ఈశ్వరుడని భావిస్తున్నామే మరింత చేతనవంతంగా ఉన్నాం ఇంత శక్తి ఇంత తేజస్సు ఇంత శక్తి ఉంది ఇంత గొప్ప బుద్ధి మనస్సు ఇవన్నీ ఉన్నాయే మరి దీంట్లో ఈశ్వరుడు లేడా ఉన్నాడు చూడండి అప్పుడు లోపలికి తిరుగుతుంది అంతర్ముఖత తిరిగినప్పుడు ఏమైపోతుంది తెలుసా దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రాణాలు ఇవన్నీ పడిపోవడం మొదలవుతుంది ఆఖరికి మిలేదెవరు పరమాత్మంత అది సాధన ఆ సాధన ఎలాగవుతుందండి ఇక్కడ ఆ సాధన ఏమైందండి అంటే ఇక్కడ అంటారు అరుణేనే బోధేన పూర్వం తత్తిరేహతే తవిర్భవేదాత్మా స్వయమేవాంశు మానివ అరుణైన బోధేన పూర్వం తత్తిమిరే హతే అంటే సూర్యుడు ఉదయించడమే సూర్యోదయంతో ఏ విధంగా మొత్తం ప్రకృతిని అలముకున్న చీకటి పోతుంది ఏంటండి ఎందుకు పోయిందండి చెప్పండి ఎందుకు పోయింది చెప్పండి ఎందుకు పోయింది కాదు అసలు అక్కడ ఏదైతే చీకటి అని అంటున్నామో ఆ చీకటి ఏంటి తెలుసండి ప్రకాశము లేకపోడమే ప్రకాశస్ అభావ ప్రకాశస్య అభావ వెలుతురు లేకపోవడమే చీకటి అనేది కదా చీకటి అనేది ఏమైనా వచ్చి పడుతుందా గుర్తుపెట్టుకోండి చీకటి అనేది వచ్చి పడుతుందా చీకటి సపరేట్గా ఇలా వస్తుందా రాదు ప్రకా సూర్యుడు కనుక కనుమరుగైపోతే చీకటి సూర్యుడు వచ్చాడనుకోండి చీకటి పోయిందంటున్నా ఎక్కడికి పోయిందని చెప్పండి ఒక్క మాట చెప్పండి వెతకి పట్టుకోండి వెలుతురంటే వచ్చిందని అంటున్నాం చీకటి ఎక్కడికి పోయింది నాకొక్క మాట చెప్పండి ఇప్పుడు వెలుతురు లేని చోటికి పోయిందండి అవి వెలుతురు లేని చోటికి ఎక్కడ పోతుంది ఆల్రెడీ లేకపోతే అక్కడ చీకటే ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఇది అర్థమైందా మీకు ఉపమానం చీకటి పోవడం లేదు రావడం లేదు అక్కడ వెలుతురు లేకపోవడమే ఏమంటే వెలుతురు వస్తే చీకటి పోయిందంట పోయిందనేది మనం వాడుకుంటున్నాం అసలు పోవడానికి ఉంటే కాదు లేదు అక్కడ ఏంటి ప్రకాశస్య అభావ ఇక్కడ కూడా ఏంటంటే నాకు నా యొక్క నిజమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్లనే ఇదిగో ఇవెన్నింటిలో పడున్నా నేను ఒక్కసారి ఆ ప్రకాశం దాని మీద పడింది అనుకోండి ఒక్కసారి చూశాను అనుకోండి అజ్ఞానం పోయిందండి పోవడానికి అజ్ఞానం లేదు రా పిచ్చివాడే అజ్ఞానం అన్నారు ఇంతకుముందు ఎస్ అజ్ఞానం అంటే ఏంటి జ్ఞానం నా విద్యతే జ్ఞానము లేకపోవడమే ఆ జ్ఞానం లేకపోవడం వల్ల అర్థం కావట్లేదు ఇప్పుడు జ్ఞానం కలిగింది ఏమైంది అజ్ఞానం పోయింది ఎక్కడికి పోయింది ఎక్కడికి ఏ ఊరి వెళ్ళింది చెప్పండి చెప్పండి ఇప్పుడు అజ్ఞానం ఎక్కడికి వెళ్ళింది ఇంతకుముందు చీకటి ఎక్కడికి వెళ్ళింది వేరే చోటుకి వెళ్ళి కూర్చుందా చీకటి లేదు ప్రకాశాన్ని తెచ్చాం చీకటి ఏమైపోయింది చీకటి ఊనికి కోల్పోయింది అంతే ఉనికి లేదు అలాగనే జ్ఞానోదయం అయితే ఇక వ్యక్తి యొక్క అజ్ఞానానికి ఉనికి లేదు బాస్ పోయిందనే మాట వాడకండి సుమి ఒప్పుకోదు శాస్త్రం సాంప్రదాయం ఒప్పుకోదు అజ్ఞానం పోతుంది చీకటి పోయింది ఎక్కడికి పోయింది చీకటి పిచ్చకాకపోతే చీకటి పోదు చీకటి తన ఉనికిని చీకటి ఉనికి ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా ప్రకాశం వచ్చేంత వరకు వెలుతురు అనకా ఏంటి ప్రకాశం వెలుగు వెలుతురు శబ్దం వేరు వెలుగు అదవా ప్రకాశం ప్రకాశం మంచిది ప్రకాశము యొక్క సన్నిధి లేనంతవరకు ప్రకాశము లేనంత వరకు చీకటి యొక్క మనుగడ సాగుతూ ఉంటుంది అర్థమైందే ఒక్కసారి ప్రకాశము రాగానే చీకటి యొక్క మనుగడ గండి దాని యొక్క ఊలికి కోల్పోయింది అలాగనే అజ్ఞానం అనేటువంటి ఉనికి ఎంతవరకు ఉంటుంది జ్ఞానము జ్ఞానోదయమైనంతవరకు ఒక్కసారి తన నిజస్వరూప బోధ జరిగిందనంటే అవగాహన యదా ఉదిత అవగతిజ్వాల లోపల తన యొక్క నిజస్వరూప బోధ కలిగిందనంటే ఆ బోధ అంటే ఎలాగా ఏ మనస్సైతే ఇంతవరకు లోపల చూడకుండా బయటే చూడడం మొదలెట్టిందో బయటికి పరిగెట్టడం మొద మొదలెట్టిందో బయట నామరూపాలని క్రియా గుణ సంబంధాలని పట్టుకుని వేలాడిందో ఆ మనసొక్కసారి నామరూపాలని క్రియాగుణ సంబంధాలను విడిచిపెట్టి అంతర్ముఖత చెంది లోపల ఊర్ధ్వగతిని పొందినప్పుడు ఇలా తిరిగినప్పుడు ఏమైంది అక్కడ నామరూపాలు గుణ క్రియా సంబంధాలు ఇవన్నీ తొలగిపోయాయి ఇక అక్కడేముంది స్వరూపం ఆ స్వరూప స్థితిలో మనసు ఏమైపోతుంది తెలిసి మనసు కూడా అక్కడ లీనమైపోయింది బుద్ధి కూడా లీనమైపోయింది ఇంద్రియాలు దేహం ప్రాణం అన్నీ పడిపోయినాయి చూడండి పడుకుని గాఢనిద్దరిలో సుఖ ఆ స్వరూపానందాన్ని పొందే వ్యక్తికి మేలుకుని సమస్త ప్రపంచాన్ని ఉపశమనం చేసి ఆ స్వరూపానందాన్ని పొందే వ్యక్తికి తేడా ఒక్కటే అక్కడ తెలియకుండా ఉంది ఇక్కడ ఎరుకత ఎరుకై ఉన్నాడు వాడు అది అర్థమైందే ఇప్పుడు ఇది ఏమిటో తెలియట్లేదు చీకట్లో లైట్ వేసాం చూడండి ఇప్పుడు కనిపించింది మనకు ఇప్పుడు లైట్ వేసున్నా మీరు కళ్ళు మూసుకుని ఉన్నారు కనిపిస్తుందా అది ఇప్పుడు మీకు ఆ స్వరూపం ఉంది కానీ మీకు కనపడట్లేదు కారణం ఏంటి కళ్ళు మూసున్నారు జ్ఞానం ఏం చేస్తాడు కళ్ళు తెరుస్తున్నాడు అందుకనే కృష్ణుడు అర్జునుడికి ఏమిచ్చాడు దివ్యచక్షు అర్థమైందా దివ్యచక్షు అంటే ఏంటి ఈ చర్మచక్షువు కాదు ఏంటి మర్మచక్షు చర్మచక్షువులు కాదు సుమి ఏం చక్షువులు మర్మచక్షు ఆ నేత్రమిచ్చాడు చూశాడు అర్జునుడు ఆహా ఇదే రహస్యం అబ్బా కాబట్టి ఇప్పుడు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే అజ్ఞాని పడుకున్నా జ్ఞాని పడుకున్నా నిద్ర ఒకటే నిద్రలో ఏం తేడా లేదు కానీ మేలుకున్నప్పుడే వాళ్ళిద్దరి తేడా అవుతుంది బాటిల్ రెండు ఒకటే నేను చూశాం కదా అభిషేకం చేస్తుంటే పాపం ఆయన హెవర్డ్స్ ఫైవ్ థౌజండ్ లేబుల్ ఉంది అది పట్టుకొచ్చి పెట్టాడు స్వామీజీ మీ అభిషేకానికి వాడుకోండి అని అభిషేకానికి ఇది వాడుకున్నా అవునండి చాలా ఖరీదైందండి ఓరు బాబు ఎంత ఖరీదైతే మట్టుకు ఏంటరా ఇది పట్టుకొచ్చి నన్ను ఏం చేయమంటావు ఏమిటనుకుంటున్నారండి మీరు ఏమిటనుకుంటున్నారు మీరు ఇదేంటరా తుచ్చమైనటువంటి పదార్థం ఎవరన్నారండి ఓపెన్ చేయండి ప్యూర్ అండి ప్యూర్ అయినా బాబు ఇది ఇక్కడ పనికిరాదు ఏంటండి ఎంత కష్టపడి ప్యూర్ సంపాదించానికి మీకు తెలియదండి ఇది ఒరిజినల్ ప్యూర్ దుద్దురాబాబు ఇది ప్యూర్ అయితేనే ఒరిజినల్ అయితే నువ్వు కష్టపడి సంపాదిస్తే ఇప్పుడు నాకు ఎందుకు ఇది ఇది ఈశ్వరుడిని ఎత్తిన పోయమంటావా ఏంటండి స్వామి మీరు ఏమనుకుంటున్నారలు దీన్ని ముందురా ఇది మత్తు ముందు ఆల్కహాల్ ష స్వామి బాటిల్ని చూసి మోసపోతున్నారా మూత విప్పండి చేతిలో పోసుకోండి మొత్తం మీద కొద్దిగా అసహనంగానే మూత కానీ ఆ వాసన రాలేదు చాలా బాగుంది ఏదో ఒక పుష్ప సుగంధం నానా పుష్పాల నుంచి సేకరించిన సుగంధం ఎలా ఉంటుందో సుగంధం అలా తీసిన తర్వాత చేతికి పోసుకుంటే తేనె అదండి మీరు లోపల చూడట్లేదు స్వామిజీ బయట చూస్తున్నారు అది తేడా మీకు అలాగనే మనం కూడా బయట చూడకూడదు జ్ఞాని అజ్ఞాని ఇద్దరు ఒకటే బయటికి ఇడికి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు వాడికి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు వీడు అదే చేస్తాడు వాడే తింటాడు తిరుగుతు అన్నీ ఉంటాయి కాని ఎక్కడ చూడాలి మూత విప్పాలి సుమి మూత విప్పి పోసుకుని చూడాలి సుమి పై పైన ముట్టుకుని ఇలా పాకి గిగిన అది ఇది ఒకటే బాటిల్ అది ఎలాగ తేడా వీడు మేలుకున్న తర్వాత జ్ఞాని జ్ఞానిగా గుర్తింపు పొందుతాడు అజ్ఞాని అజ్ఞానిగానే కంటిన్యూ అవుతాడు నిద్రలో ఇద్దరు ఒకటే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే కానీ విలక్షణత ఎప్పుడొస్తుంది మేలుకున్న తర్వాత మేలుకున్న తర్వాత ఏంటి వీడు తన స్వరూప స్థితినే అవలంబిస్తుంటాడు ఆ స్థితినే పొందుంటాడు దేహము ప్రాణం ఇంద్రియాలు మనోబుద్ధులు అన్నీ ఉంటాయి నో డౌట్ ఎలాగా సముద్రం ఉంది అలలు వస్తూ ఉంటాయి అలలు మనం ఇది అలా కాదు ఇది నీళ్లే అని తెలుసుకుని అనుకోండి ఇంకా సముద్రం ఆపేస్తుంది అలల్ని పుట్టించడం వాడికి జ్ఞానం కలిగింది ఇంకా మనం అలలు పుట్టించకూడదు ఏమైనా అనుకుంటుందే నో ఎంతమంది వచ్చి దాన్ని అలలు అనుకునేవాళ్ళు అక్కడ నిలబడ్డా అలలు పుడుతూనే ఉంటాయి ఇది అలలు కాదు ఇది నీరే అనుకున్న జ్ఞానం కలిగి ఉన్నవాడు అక్కడ పది మంది నిలబడి దాని గురించి మాట్లాడుకుంటు సముద్రం వీళ్ళ జ్ఞానోదయం అయిపోయింది ఇంకా మనం అలలు ఆపేద్దామని ఆపేస్తుందే నువ్వు ఆ సముద్రంలో అలలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి అలాగనే వీడి జ్ఞానం కలిగినప్పటికీ కూడా దేహేంద్రియ మనోబుధులు ఉన్నంత వరకు అలానే ఉంటుంది దాని ఇబ్బంది ఏం లేదు ఉండివ్వండి నష్టం ఏంటి దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రాణువన్నీ కూడా స్వరూపమే కదా స్వరూపం కంటే అన్యమైంది ఏది లేదు నామరూపాలు కల్పన ఫినిష్ కాబట్టి అరుణేనే వోధేన పూర్వం తత్తిమిరే చీకటి చంపబడింది అంటే హతె అంటే చంపబడింది అంటే ఏంటి దాని ఉనికి పోయిందని అర్థం మనిషి చచ్చిపోయాడంటే ఏమనర్థం వాడి ఉనికి పోయిందని అర్థం వాడి పేర్లు తీసేస్తారు ఇంకా డెత్ సర్టిఫికేట్ రాగానే పెన్షన్ల నుంచి పేరు తీసేస్తారు దాంట్లో పాసుల్లో నుంచి పేరు తీస్తారు రేషన్ కార్డులో పేరు తీసేస్తారు అంటే ఏంటి ఇంకా వాడు పోతే ఇంకా వాడి ఉనికి పోయిందని అర్థం హతం చనిపోయాడు అలాగని ఇక్కడ తిమిరే గతే అనలేదు ఏమన్నారాయన తిమిరే హతే అంధకారం చనిపోయినప్పుడు అంటే దాని ఉనికి కోల్పోతుంది అలాగనే త ఆవిర్భవేదాత్మాంశు మా నివ అలాగనే అజ్ఞానమనేటువంటిది ఇక్కడ మనల్ని ఇన్ని ప్రతిబంధకాలకి ఇన్ని రకాలుగా మనని గురి చేస్తుంది ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని ఆత్మబోధ కలిగిందో ఇక వాడు ఆజ్ఞానానికి ఉనికిలేదు తన నిజస్వరూపస్థితిని పొందుతాడు ఆహా పొందుతాడా అండి పొందుతున్నాడా ఆత్మాతు సత ప్రాప్ ఠాభరణం యథా ఏమండి అజ్ఞానం తన ఉనికి నిజమే ఇంతకు ముందు వరకు అజ్ఞానం పోతుంది పోతుంది అనుకున్నామండి స్వామీజీ మీరు వచ్చి ఒక మాట చెప్పారు అజ్ఞానం రావడం పోవడం ఉండదు జ్ఞానం లేకపోవడమే అజ్ఞానానికి మనుగడ జ్ఞానం లేకపోవడమే అజ్ఞానానికి ఉనికి ఒక్కసారి జ్ఞానం సిద్ధమైతే అజ్ఞానం తన ఉనికిని కోల్పోయింది ఇప్పుడు నాకు అర్థమైంది స్వామిజీ ఇప్పుడు అజ్ఞానం ఉనికిపోయిన తర్వాత నేను ఆత్మని పొందుతున్నాను కదండి హా పిచ్చివాడ ఆత్మాతు సతం ప్రాప్త నువ్వు పొందడం ఎవడు పొందుతున్నాడు అక్కడ ఎవడు పొందుతున్నాడు ఇప్పుడు ఉప్పు ఏమండి నేను సముద్రాన్ని పొందుతాను కదండి లోపలికి వెళ్ళిపోతే సముద్రాన్ని పొందడం ఏంటి అదే అది తన ఉనికిని ఎప్పుడైతే కోల్పోయిందో అది అది ఒకటే కదా ఆ రూపాన్ని ఎప్పుడైతే కోల్పోయిందో కరిగిపోవడం అంటే ఏమనర్థం నామరూపాలు పోతుంది నామరూపాలు ఎప్పుడైతే పోయిందో ఇంకా అనంతమైపోయింది అఖండమైపోయింది అందుకనే మనం కూడా తెలుగులో ఒక తిట్టుంది ఒరే నామరూపాలు లేకుండా చేస్తాను నేనని చేయమనండి ఎవడనైనా ఇంకా అంతకంటే ఏంటి ఇప్పుడు ఇంత నానా యాతన పడక్కర్లేదు వాడిని చేయమనండి ఆ పని ఏదో నామరూపాలు లేకుండా చేస్తానంటాడు వాడు ఎవడు తెలిసండి గురువు ఒక గురువే ఈ లోకంలో ఆ పని చేయగలడు వాడు ఎవడన్నా మాట అంటే గురువుగారండి అబ్బా అబ్బా అబ్బా వాడికి అర్థం కాదు పిచ్చికి పోతాడు ఇదేంట్రా నామరూపాలు లేకుండా చేస్తానంటే వీడు గురువుగారు అంటాడే దండం పెడతా కాబట్టి నామరూపాలు లేకుండా అయిపోవడం అంటే ఏంటి బ్రాహ్మీ స్థితి స్వరూపస్థితిని పొందడం కాబట్టి ఇక్కడ ఉప్పు బొమ్మ ఉందనుకోండి ఆ బొమ్మకు ఒక పేరు పెట్టాం ఏంటని ఓ మనిషి బొమ్మ మనిషి అది రూపం ఉంది దానికి కాబట్టి ఆ నామరూపాలు రెండుతో ఉన్నంత వరకు అది స్వరూపాన్ని పొందదు ఎప్పుడైతే అది లోపలికి వెళ్ళి దాన్ని నేను నేను స్వరూపం పొందాలి అనుకునిందో అనుకున్న ఉప్పు బొమ్మ కాస్త తన నామరూపాలు కోల్పోతే ఇంకేమైంది స్వరూపమే అది కాబట్టి ఇక్కడ నేను ఆత్మని పొందుతున్నాను కదండి నో పొందడం పొందకపోవడం ఏం లేదు ఈ అజ్ఞానం వల్ల నువ్వు వేరేగా దేహంగా ఇంద్రియాలుగా ప్రాణంగా పడిపోయి నశించేటువంటి స్వభావాలుగా నీకు ఆ ఆ బోధన జరుగుతుంది ఆ మనస్సుకి ఒక్కసారి నీ స్వరూపాన్ని గుర్తించిన తర్వాత ఆ మనస్సు కూడా అందులో పడిపోతుంది నామరూపాలు కోల్పోయి ఇక పొందడం అనేది లేదు కాని ప్రాప్తవత్ అవిద్యయ ఇప్పుడు నేను ఆత్మను కాను నేను దేహం ప్రాణం మనసు అనుకుంటున్నాం కనుక ఆత్మను పొందుతామేమో అనుకుంటున్నాం ఎలాగా ఎలాగంటే అద్దాలు ఇవ్వండి ఒకసారి కళ్ళద్దాలు ఎవరో ఇప్పుడు ఒక వ్యక్తి ఇలాగ ఇంట్లో కూర్చుని మొత్తం అలవాటు ఇది సరే సరే వేసుకొని పని చేసుకుంటున్నాడు అతను నీట్గా తన పని తాను చేసుకుంటున్నాడు అలా రాసుకుంటున్నాడు గంట గంటనరైంది అన్ని ఫైల్స్ చూశాడు అలిచిపోయాడు పాపం ఒక కునుకు లాగాడు ఆచి నిద్ర పట్టింది చూశాడు ఏంటి ఏం కనబట్టలేదు కళ్ళ చోడెక్కడ ఏంటే కళ్ళ చోడ ఎక్కడ ఉంది నాది ఆవిడ లోపల చరుస్తుంది ఏంటండి మీ కళ్ళ చోడ ఎక్కడ పెట్టుకుంటారు బాత్రూంలో చూడండి వెళ్ళాడు మొత్తం ఇలా వెతుక్కుంటూ వెళ్ళాడు మొత్తం తప్పుకుంటూ తడుముకుంటూ వెళ్ళాడు అన్నిటినీ వెతికాడు లేదే బాత్రూంలో బెడ్రూమ్లో చూడండి మొత్తం వెతికాడు తలగడ కింద మొత్తం అన్ని వెతికాడు చూడండి లేదే వరండాలో చూడండి ఆవిడ చూడండి గురు మొత్తం తిప్పిస్తుంది ఆవిడ ఇళ్ళంతా మొత్తం గోడలు మూల మూలన చీపునెట్టి చీమినట్టు వీడు మొత్తం ఇప్పుడు చడువుకు మొత్తం మరిచిపోయినండి ఉదయం మీరు వంటగతికి వెళ్ళినట్టున్నారు చూడండి ఒకసారి అక్కడ మొత్తం వితికాడు గిన్నెలు తపేళాలు గిన్నెలు చొంబులు మొత్తం అన్ని వితికా మత్త ఉన్న నాలుగు గదులు వెతికేసాడు లేదే ఏంటండి బుద్ధి లేకపోతే సరిను నువ్వు ఎక్కడెక్కడో పెడతారు చంపుకు తింటారు మీరు అంత కర్మండి బాబు నీ కర్మ కాదే నా కర్మేయ్ ఏంటండి మళ్ళీ దొరికింది ఎక్కడుందండి నా నెత్తి మీదే ఉంది ఇప్పుడు అనుకున్నాడు దొరికింది అంటున్నాడు ఇది ఏమన్నా పోయిందా పోవడం ఎక్కడా మతిమరుపు దొరికింది ఎక్కడా బుద్ధే కాబట్టి ఇది పోలేదు ఇది దొరకలేదు ఇది ఎక్కడుందో అక్కడే ఉంది అలాగని ఆత్మాతు సతతం ప్రాప్త ఒరే పిచువాడా ఆత్మను పొందుతున్నాను ఆత్మను పోంగొట్టుకున్నాను లేదురా అది నిరంతరం ఆత్మస్వరూపమే కానీ నీకు అవిద్య వల్ల పోయినట్టుగా దూరమైపోయినట్టుగా ఇప్పుడు జ్ఞానం కలిగితే స్వామీజీ బా ఇప్పుడు ఆత్మ దొరికిపోయిందండి నాకు ఎవడన్నా మాట్లాడితే ఆ మాట మీ ప్రవచనాలు విన్నానండి ఇప్పుడు ఆత్మను అలా దొరకపట్టేశానండి అన్నాడనుకోండి నేను ఊరేసుకు చావాలి ఎందుకంటే ఈ మాటలనే నేను ఇష్టపడినండి ఇది ఇది శాస్త్ర విరుద్ధం ఇది ఈ మాటలు పరిపూర్ణానంద స్వామిజీ ప్రవచనానికి ఎవడెళ్ళినా వాడికి ఆత్మ దొరికిపోతుంది అన్నాడు అనుకోండి వీడు ఏంటి ఇప్పుడు నాకు నాకు మంచి చేసినట్ట వీడు నన్ను భ్రష్టు పట్టిస్తున్నట్ట చెప్పండి ఇప్పుడు ఇలాంటి వాడు ఒకడు తయారైతే ఏమైపోయింది అలా ఆత్మను తీసుకొచ్చి అలా పెట్టేస్తారండి ఆయన అంటే ఏమిటి ఇప్పుడు నేను ఎక్కడి ఇప్పుడు ఇవన్నీ ఏం పనులు ఇవి ఇక్కడ పెట్టేదేమీ లేదండి తొలగించేదే నేతి నేతి వాక్యత అర్థమైందా సతతం ప్రాప్త నిరంతరం తానై ఉంది సదా కానీ దాని గుర్తించకపోవడమే ఇక్కడ దోషం కానీ ఆ గుర్తించినటువంటి వ్యక్తి నాకు ఆత్మ దొరికిందనుకోడండి మనం ఇప్పుడు అజ్ఞానంలో ఉండి అజ్ఞానం పోతే దొరుకుతుంది కదండి ఇప్పుడు అడుగుతాం ఏమండి ఆ రాజమండ్రి వెళ్ళి ఆ పుష్కర ఘాటి దగ్గరికి వెళ్ళిపోతే స్వామీజీ ఉంటారు కదండి అక్కడ ఉండేది అక్కడే అక్కడికి వెళ్తే ఉంటారు కదండీ ఈ రూమ్లోనే కదండి ఉంటారు అంటే మనకేంటంటే ఒక ఉత్సుకతో అడుగుతున్నామే కానీ ఉండేది అక్కడే ఇప్పుడు స్వామీజీ ఆరున్నర గంటలకి సుబ్రహ్మణ్య మైదానంలో ప్రవచనం ఇస్తారనుకోండి ఆరుంపాకు వచ్చేసాడు ఏమండి స్వామిజీ ప్రవచనం ఇస్తే ఇక్కడే ఉంటారు కదండి ఏంటి ప్రవచనం ఇస్తున్నప్పుడు ఇక్కడే ఉంటారంటే ఇంక ఇంకెక్కడ ఉంటాడైనా అంటే నేను ఎక్కడో ఉండి ప్రవచనం ఇక్కడ అవుతుంది అంటే ఏంటి అంటే నేను పైకి పోయి అదేదో ప్రేతనం వచ్చి చెప్పినట్టే ఇది అర్థం చేసుకోయా ప్రవచనం చెబుతున్నానంటే ఏమనర్థం అక్కడ ఉండండి ప్రవచనం చెప్తారనుకోని ఉంటారండి స్వామీజీ ఇదింటిది ప్రవచనం జరుగుతుందంటే అక్కడ ఇంక ఉంటారా ఇంకా ఉనికి గురించి ఆలోచించకు ఉంటే ప్రవచనం చెప్తారా అది క్రియ గురించి అడుగు క్రియ ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు కానీ ఉనికి పోదు ఉనికి నిన్ను సంశయించకు ఉంటుంది అర్థమైందే కాబట్టి ఇక్కడ ఆత్మాతు సతం ప్రాప్త అజ్ఞాన దశలో మనం ఇప్పుడు ఏంటంటే అటుగాకి ఇటుగాకి మధ్యలో ఉన్నా అనమాట అందుకనే ఉండి ఈ సాధన చేస్తేనండి దొరికిపోతుంది కదండి ఏం చెప్పమంటారు చెప్పండి దొరుకుతుంది లేరా చెయ్యి సాధన చేయి అంటాం ఎందుకంటే దొరకడం ఏంటారా బుద్ధి లేని నీవేరా అది అన్నావు అనుకోండి ఓహో ఇంత సాధన చేసినా దొరకదు అదే అనమాట చేసినా అదే చెయ్యకపోయినా అదే ఇంకెందుకండి అని వీడు మధ్యలో వదిలేసిపోతాడు వీడు అందుకనే చెప్పాలి చెయ్యి దొరుకుతుంది నీ స్వరూపమని నీకు దొరక్క ఎవరికి దొరుకుతుంది లే ఒకసారి చెయ్యి అని ఎందుకంటే సాధన కొనసాగించడం కోసం సాధన చేయగా చేయగా చేయగా చేయగా ఆ ఉప్పు అనుకుంటుంది నడిచెల్లి నడిచెల్లి నడిచెల్లి ఇంకా సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళి అందులోకి వెళితే నాకు ఏకమైపోతాను కదండి అయిపోతావు అయిపోవడం ఏంటి అయి ఉందది నామరూపాలే విభేదిస్తున్నాయి ఆ నామరూపం కోల్పోయింది అనుకోండి అందులోకి వెళ్ళి ఏమైపోతుంది ఏకహా అలాగని ఇక్కడ కూడా అంతే దొరకడం పోంగొట్టుకోవడం లేదురా ఎప్పుడు ఉండేది అదే ఆ అజ్ఞానం వల్ల నువ్వు వేరుగా భాసిస్తున్నావు అంతే ఆ అవిద్య వల్ల నువ్వు వేరుగా కనిపిస్తున్నావు అందుకనే చూసారా ఇక్కడ పెట్టుకున్న వాడిని వాళ్ళ ఆవిడ ఏమనింది ఏమండి బాత్రూంలో వెళ్ళి వెతకండి బెడ్రూమ్లో వెళ్ళి వెతకండి అలాగే ఇక్కడ కూడా ఈ లోకంలో గురువులు కైలాసానికి వెళ్ళు వైకుంఠానికి వెళ్ళు పరలోకానికి వెళ్ళు జన్నత్తికెళ్ళు ఎక్కడికి వెళ్ళాలయా పిచ్చి సన్నాసి ఎక్కడికి వెళ్ళక్కల విరజానది దాటి అక్కడికి నువ్వు వెళ్ళాలి వైకుంఠానికి వెళ్ళాలి ఎందుకు ఏది దాటక్కర్లేదు ఏ నదులు దాటక్కర్లేదు ఏ మురికి నాకు లేదు నిర్గుణో నిష్క్రియో నిర్మలహ నిత్య నిరంజన ఏంటండి అది అందుకనే శంకర్లు అంటారు నీకు కళ్ళ ఎదుట నేను మోక్షం పెట్టలేని వాడిని మోక్షం చూపించలేని వాడిని నువ్వు చచ్చిన తర్వాత చూపిస్తానంటే ఎలా నమ్ముతావురా అని అన్నారే నీకు ఇప్పుడు పట్టెడన్నం పెట్టలేని వాడిని నేను నీకు పదేళ్ల తర్వాత నీకు బిల్డింగ్ కట్టిస్తాను నీకు వచ్చేస్తానంటే ఎలా నమ్ముతావు నువ్వు నువ్వు ఉంటావా చస్తావా ను ఊట పెరుక్కుపోతావు నేను పోతాను ఎలా నమ్ముతావు ఇప్పుడు నీకు కావాల్సిందేంటి ఇప్పుడు నీ దుఃఖాన్ని పోంగొట్టగలగాలి ఇప్పుడు పోంగొట్టగలిగేది లోకంలో లోకప్రాప్తి పుణ్యం కాదు జ్ఞానం కృష్ణుడు అర్జునుడికి అర్జున ఆ జ్ఞానాన్ని పొందవయ్యా ఆ జ్ఞానాన్ని నువ్వు పొందితే సర్వబంధాత్ప్రముచ్యతే కాబట్టి ఇక్కడ ఏమైంది స్వామీజీ అసలు ఈ అవిద్య ఎలాగంటారు వచ్చింది ఉండేది ఆత్మస్వరూపమే కదా మరి అవిద్య ఎలా వచ్చిందంటారు ఇది అందరికీ కలిగే ప్రశ్న ఉండేది అదే అయినప్పుడు అసలు అవిద్య ఎందుకు వచ్చిందండి ఎందుకు వచ్చిందా వచ్చిందా లేదా ఉందా లేదా ఇంత విన్నా ఇన్ని రోజులు మొత్తుకున్నా అంటేనండి ఏదో అటు ఇటుగా ఉందిలేండి కొద్దిగా అటు ఇటుగా ఉంది ఇంకా ఇంకా అటు పడిపోలేదు ఇంకా పూర్తిగా ఓకే అవి పక్కన పెట్టండి అవిద్య ఉంది అది నిజమే అందులో అబద్ధం ఏం కాదు కానీ ఉండేది శుద్ధ ఆత్మస్వరూపమైనప్పుడు అవిద్య ఎందుకు వచ్చింది అది ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు అమోఘమైన సమాధానం రేపు మనం చూద్దాం హరి ఓం తత్సం